ఇప్పుడు వైద్య ఉందనుకోండి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అయ్యా నాకు అనారోగ్యం ఉంది చూడండి స్వామీజీ వేదాంతం మీ టాపిక్ వైద్యం నా టాపిక్ మీ టాపిక్లో నేను మీకు చేసి మీ కావచ్చు కూర్చొని పాఠాలు నా టాపిక్లో మీరు నేను చెప్పినట్టు తీర డాక్టర్ కరెక్టే కదా ఈ మాట నాతో పాటు పూర్తి స్వామీజీతో తర్వాత ఎవరిదైన విషయం అలాంటి విఏపి పేషెంట్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు డాక్టర్ చెప్పిన వాళ్ళు వెళ్తారు వాళ్ళ ఆలోచన ప్రవేశపెట్టారు అలాంటి సందర్భంలో ఇలా చెప్పాల్సి వస్తుంది కాబట్టి వేరే వేదానికి ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ లో వేదం చెప్పింది ఫైదం నేను ఒప్పుకుంటా ఏమిటో టాపిక్ ధర్మాధర్మములు అని వాళ్ళ అభిప్రాయం ధర్మాధర్మములనే టాపిక్లో వేదం చెప్పింది ఫైన కానీ తక్కువ ఇంకో టాపిక్ ఉంది తక్కువ ఉంటే యుక్తి యుక్తికి ఇంకో టాపిక్ ఉంది యుక్తి ధర్మాధర్మాల గురించి చెప్పదు దాని టాపిక్ వేరే కాబట్టి యుక్తి యొక్క టాపిక్ లో ప్రవేశించి వేదం అడ్డుపడడానికి వీలు లేదు ఎలాగైతే వేదం యొక్క టాపిక్లో ప్రవేశించి యుక్తి అడ్డుపడరాదు ఇప్పుడు హోమం చేస్తే ఆ నెయ్యి కాస్త బూడిదవుతుంది వీటికి స్వర్గంలో స్వర్గం లభిస్తుంది అక్కడికి మీరు యుక్తి పట్టుకుంటే ఏమవుతుందండి అది ఉన్నది పోయింది తప్ప కొత్తగా ఏమొచ్చింది అని మీరు యుక్తి పెట్టారనుకోండి నెయ్యి హోమంలో అంత హోమంలో హోమం చేస్తే ఉన్న నెయ్యి కాస్త పోయింది తప్ప కొత్తగా ఏమొచ్చింది ఎలా వస్తుంది అని యుక్తి పెట్టారనుకోండి అది ఫెయిల్ కాబట్టి యుక్తి పెట్టకూడదు అది యుక్తికి టాపిక్ కాదు వేదానికి టాపిక్ అలాగే భోక్త భోగ్యము ఒక్కటే అన్నది వేదానికి టాపిక్ కాదు యుక్తికి టాపిక్ అది మేము భోజనం చేస్తున్నాం భోజనం రెండు ఒకటేలా అవుతుంది కానీ అభివృద్ధి అలా అభివృద్ధి చేసి కాబట్టి వేదం చెప్పి మాట అలా పెడతండి ఈ టాపిక్ వేదానికి కాదు అడుగుతున్నారు ఎద్జెపి శృతి ప్రమాణం స్వవిషయే భాపి ప్రమాణాంతరేమో విషయాపహారే అపరా భవితు అర్హతి ఇప్పుడు వేడో మాట చెప్పింది వేదానికి సంబంధించిన టాపిక్ కలిగితే ఆ మాట ఫైనల్ ఇప్పుడు నహింసత్ సర్వాభూతాన్ని అని వేదం చెప్పేది అది ఫైనల్ మాకు ప్రాణహింసేవితో కడుపునుండదు కదా అని చెప్పి అక్కడ పెట్టద్దు అది ఫైనల్ అగ్నిష్టమేనో స్వర్గకామో ఏం చేస్తా అది ఫైనల్ అది వేదం టాపిక్ అది ఫైనల్ కానీ అర్థవాదాలని ఒకటి ఉన్నాయి అర్థవాదాలంటే ఒక కథ చెప్తున్నాయి ఆ కథ ఇప్పుడు వేదం యొక్క టాపిక్ కథ చెప్పుకుంటాయా కాదు ఈ రోజుల్లో ఎవైపోయిందంటే చెప్పి వాడి టాపిక్ కథే వినివడి టాపిక్ కథే అలా అయిపోయింది దాంతో ఈ కథలు పెట్టలేకపోతూ ఉంటాయి కానీ పాపం వేదం చదువుకున్న వాళ్ళు అలా ఉండే వాళ్ళు కాదు వాళ్ళు శాస్త్రకారులు వాళ్ళు పాపం చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు ఆలోచించేసి ఏ ఈ కథలు ఏమిటైనా అని వాళ్ళు చుట్టూ కొడుకున్నారు ఆ కథల్లో ఏమిటేవిటో ఉంటాయి ఆ కథల్లో వాళ్ళు చెప్పిన దృష్టి అవుతారని పరీక్షిత్తు శాపం వస్తుందని చెప్తే ఓ పురాణంలో ఈ పరీక్షితు శో మహర్షి దగ్గరికి కూడా భాగవతం ఏంటంటే ఇంకో పురాణం లాంటి ఇతిహాసం తీసుకుంటే అక్కడే ఉంటుంది ఒంటి మేడ ఒంటి స్తంభం మేడ కట్టుకుంది అల్ప కూర్చున్నా భాగవతం మాట ఏముంటుంది కథలు దీన్ని దేన్ని తీసుకోవాలి అని దుండు వేదంలో అయితే మరీ ఎక్కువ ఇంద్రుడు వృత్రాసు సంహరించాడనే కథ ఇరవై రకాలుగా ఒకటి ఉంది వంటి రకాలుగా ఒక రకంగా ఒక ఏ విధంగా సంహరించినట్టు మనం తీసుకోవాలి ఈ కథలకి వాళ్ళు పేరు పెట్టారు కథ అని పెట్టలేదు పేరు మీకు మొత్తం దాంట్లో ఉన్న విషయం ఉందో చెప్తున్నాను మీకు తెలుసు అవ్వచ్చు కూడా కథాన్ని పేరు పెట్టలేదు పేరు పెట్టారు అర్థవాద అర్థవాద అంటే అర్థం వదతి ఇది అర్థవాద నిన్న నరేంద్రమోడీ గారి చెప్తారు వికాసవాదెస్ విరోధవాద మోడీ గారి వాదము వికాసవాదం కాంగ్రెస్ పార్టీ దేహవాదము విరోధవాద అలాగే వేయవాదము అర్థవాద అర్థవాదము లేక లేకండి అర్థవాదం ఏంటి అంటే వికాసవాదం ఉంటే అంటే వికాసం వదతి ఎప్పుడు వికాసం గురించే మాట్లాడతారు విరోధవాదము అంటే ఎప్పుడు విరోధం అర్థవాదము అంటే అది చెప్పే అర్థం వేరే ఉంది అదే అర్థవాదం అది ఒక అర్థాన్ని చెప్తోంది కాదు కథ చెప్తుందంటే కథ చెప్పడం లేదు అర్థాన్ని చెప్తోంది కథ చెప్పడం లేదు అర్థాన్ని చెప్తోంది మీరు కథలు ఉన్నారా కొడుకు తండ్రి వెళతాడు నడుస్తూ పూలి లేకుండా కూలి పూలని నడుస్తాడు తండ్రి కేటానస్తాడు అలా ఆసక్తి అని చెప్పకూడదు అయినా వినిపించుకోకుండా మళ్ళీ కూలి పూలని నడుస్తాడు విన్నారే కదా తీరా నిజంగా పూలు వచ్చేటప్పటికి వీళ్ళు అరిచినా తండ్రి పట్టించుకోవచ్చు ఈ కథ నాకు చెప్పారు మా నాన్నగారు చెప్తే నేను ఒక ప్రశ్న అడిగాను ఎక్కడ ఈ పూలు ఈ అడవి ఎక్కడ అంటే ఆయన చెప్పారు అలాంటి ప్రశ్న ఎప్పుడు లేకమ్మా అది అర్థవాలేది ఒక కథ జరిగిందని చెప్పడం నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏమిటంటే నువ్వు అసత్యం చెప్పిన బాబు నీకు చెప్పబోయే ప్రయత్నం నేను చేశాను తప్ప నీకు కథ ప్రయత్నం నేను చేయలేదు అని అంటే అర్థ ఐ హెవ్ నాట్ మై ఫస్ట్ లెసన్ ఆఫ్ అర్థవాదా ధ్యాన్ అదే ఇంతవరకు రెడ్డిచి ఆయన చేసేస్తాడు ఐ వాజ్ ఎ స్మాల్ బాయ్ అప్పుడు అర్థవాద అనేది నాకు అర్థం ఐ హో స్టోరీ ఓకే అలా చెప్తున్నా వీళ్ళు తెలియడం కోసం కాబట్టి వేదంలో అర్థవాధలను వాడు ఆ విధంగా పరిష్కరించారు వాళ్ళు ఏమన్నాడంటే అర్థవాదలు యుక్తికి బాగుండాలండి అక్కడ యుక్తి ఉండు వాటి అర్థం ఆ కథ తాత్పర్యం లేదు అర్థం వేరే ఉంది అని చెప్పారు ఇది భూతార్థవాత అక్కడ భూతాన్లో గడిచిన కథ అని చెప్పి అర్థం కాబట్టి ఇందులో ఉత్తర మహాంగం మొదలు పెడితే దానికి ఏదో ఉంటుందట సంథింగ్ వెళ్తే అది చూసుకోవాలి తప్ప ఈ స్టోరీ పాటు మీరు చూసుకోకూడదు ఇంకొకటి ఉంటే గుణార్థవాతమే ఏదో పోతుంది మంత్రంలో ఉంటుంది ఈసారి అర్థవాత కథారూపంగా ఉంటుంది మంత్రంలో ఉంటుంది ఎలాంటి ఆదిత్యో రూప అనుకుంటున్న స్టాండర్డ్ ఇది అవుతుంది లోపహ అంటే కట్టె ఆ యజ్ఞంలో కట్టె ఒక పాటు అందుకు లోపము అని పేరు ఆదిత్య లోపహ అంటే మంత్రం ఈ లోపము సూర్యుడే ఎవరు లోపము సూర్యుడు ఎలా అవుతుంది అంటే దానికి మీరు అర్థం మార్చుకోవాలి అర్థవద్ద గుణము చెప్పే అర్థం లోపము సూర్యుడు అంటే మీరు మెన్షన్ అదే మన మనవాళ్ళకి ఎవరికైనా విచారణ బహు సూర్యుడు వచ్చే దీంట్లో కూర్చున్నాడు అని అంటారు ఇంకా అక్కడి నుంచి దానికి వందవస్త్రం హుట్టి సూర్య దేవతాలయను మహాధూమ ఆగ్రాని వాడుతాడు ఇంత ప్రసారి ఛాన్స్ వస్తే హారతిచ్చేస్తూ ఉంటారు తిమ్మేడు అనుకోహారతి నెట్ మీద పెట్టుకున్న అందస్తు గిన్నది దారిందనుకోండి హారే లైక్ గా ట్రైన్ ఐ ట్ నో పట్టిస్తుంది దట్ ఈస్ నో ఫంక్షన్ ఆదిత్య రూపించాను ఇంకో ఆదిత్యుడు మంత్రాలతో అభివేకం బాగు పెడతారు అభివేకం ట్రస్ట్ అభివేకం కాదు అలాగే దట్ ఇస్ దిషన్ అక్కడ ఆదిత్య రూప అంటే ఆదిత్యుడే ఇక్కడ రూపంగా ఉన్నారనే అభిప్రాయం కాదు లోపం చూడండి అప్పుడే చిట్ీక బట్టి దానికి స్థానం బట్టి తీసుకొచ్చి పెడతారు వడ్రంగా ఉంటాడు వరద అంత చెట్టిని బట్టి చక్కగా తయారు చేసి ఇస్తాడు అది మెరిసిపోతాం సూర్యులలో మెరుస్తుంది అని అర్థం దీన్ని గుణ అర్థవాత అన్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక ప్రమాణంతో విరోధం ఆ విరోధాన్ని పరిహరించుకున్నామే తప్ప వేదం చెప్పింది కాబట్టి అది అంతే అని అనలేదు నేను గమనించేలో లేదు అది ఎందుకి శృతి సుప్రమాణం స్వవిషయ భవతి ధర్మాధర్మముల విషయంలో మటుకు శృతియ ప్రమాణం తదాపి ప్రమాణాంతరైన విషయాపహారే ఇంకో ప్రమాణం ఇంకో ప్రమాణం అంటే కూడా తెలిసినా ప్రత్యక్ష ప్రమాణమో అనుమాన ప్రమాణమో అవి ఏం చేస్తున్నాయి వేదము యొక్క టాపిక్ని అవి రాజేసుకుంటున్నాయి అపహరి తర్వాత రాజేస్తారు అంటే ఇప్పుడు లోపం ఉన్నది ఈ యోగముందు కనపడుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు యోపము ప్రత్యక్షానికి విషయమా వేదాంత విషయమా ప్రత్యక్షానికి విషయం కాబట్టి వేదాంత విషయం కాని కూడా కాబట్టి ప్రత్యక్షాలు ఏం చేస్తుంది వేద విషయాన్ని లాగేస్తుంది లాగేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలిసిన అన్యపరా భవితమకసతి ఆ వేదం చెప్పే మాట అది ఆ ప్రత్యక్ష ప్రమాణం యొక్క జొమైన్లో ప్రవేశించేసి ప్రత్యక్షాన్ని కాదనడానికి మీరు మా ఉపయోగం చెప్పుకోవడం అది ఏం చేసుకోవాలంటే వేదమంతరానికి వేరే అర్థం చెప్పుకోవాలి అన్య దాని పేరే అర్థం వాలి ఇంకొక అర్థం చెప్పాలి ఇప్పుడు ఆదిత్య రూపాల దగ్గర ఏం చేశారు ఇంకో అర్థం చెప్పారు ఆదిత్య సమహానో ఆదిత్య సదృశహానో అర్థం చెప్పుకుని ప్రత్యక్ష ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకున్నారు ఓకే అలా చేయాలి అలాగే అర్థవాదల దగ్గర ఏం చేశారు ఈ కథ ఇలా ఉంది ఆ కథలా ఉంది అలాంటి అర్థవాదులే ఇప్పుడు పరీక్ష ఇలా చేశాడా అలా చేశాడా అని అక్కడ కూడా వాళ్ళు పరిష్కారం చూపించారు అంటే చూడు అదే అర్థవాదలు అక్కడ చెప్పదలుచుకున్నది పరీక్షత్తు గురించి కాదు ఓహో ఇంతసేపు చెప్పి గంటసేపు కూడా అని చెప్పి చెప్పదలుచుకున్నది పరీక్షిస్తున్న మాట కాదు మరి ఏమిటి చెప్పదలుచుకున్నారు మనిషి మరణాన్ని ఎలా ఫేస్ చేయాలో చెప్పదలుచుకున్నారు ఇందులో టాపిక్ మాటేంటి ఎందుకంటే మీరు ప్రత్యక్ష అవమాన ప్రమాణాల్లో ప్రవేశిస్తే అవి పరస్పర వివిధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఇక్కడ సమస్య లేదు పరీక్ష గురించి చెప్పడం అలా జరిగిందని చెప్పడం కాదండి మరణం ఎలా ఫేస్ చేయాలో చెప్పే ప్రయత్నం మాత్రమే జరిగింది అని చెప్పారు అనుకోండి దట్ ఈస్ బ్యూటిఫుల్ కాబట్టి మళ్ళీ పాయింట్ ఏమిటంటే వేదం యొక్క టాపిక్ లో వేదమే ఫైనల్ కానీ టాపిక్ వేదంది కాదు ఇప్పుడు ప్రత్యక్ష అనుమాన ప్రమాణం టాపిక్ అక్కడ వేద వచనాన్ని తగిన విధంగా మార్పు చేసుకోవాల్సి వస్తే మార్పు చేసుకోవడానికి అభ్యంతరం ఉండదు అదే కదా మరి అదిశ్వరూపహాన్ని గుణార్థవాదమున లేకపోతే హీరో ఉంది భూతార్థవాదములలో మీరు వేదమంత్రము యొక్క అర్థాన్ని మార్చుకుంటున్నారు కదా అలా ఉన్నది ఓకే యథామంత్రదము కృష్ణాంత యొక్క అభిప్రాయాన్ని ఇంకోసారి మీ ముందు మనం చేసుకున్నాం వేదం ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల యొక్క పరిధిలోనికి ప్రవేశించి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి విరుద్ధంగా ఏదైనా మాట చెప్పినట్లయితే ఆ టాపిక్ వేదాన్ని కాదు కాబట్టి ఆ వేదానికి అర్థాన్ని మీరు యథోచితంగా మార్పు చేసుకోండి అది ప్రిన్సిపల్ వేదము యొక్క టాపిక్ లో వేదము ఫైనల్ వేదం ఇంకో చోటకు వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి తగ్గట్టుగా మార్పు చేసుకోవాలి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రయాణం చేస్తున్నారనుకోండి ఆయన కాదు రోడ్డుకి లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ రూల్స్ అలా ఉన్నాయి ఇక్కడ పార్లమెంట్ అలా పాస్ చేసినా ఆయన న్యూయార్క్ వెళ్ళారనుకోండి యునైటెడ్ నేషన్స్ లో పాల్గోవడానికి నేను ఆయన లెఫ్ట్నే ప్రయాణం చేస్తానని ఆయన అక్కడ అనుకూల ఆయన అలా అనుకోకూడదు లేదండి నేను మా పార్లమెంట్లో లెఫ్ట్నే క్లాస్ చేశాను కాబట్టి నా కారు లెఫ్టే వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమంటారు మీ పార్లమెంట్ యొక్క డొమైన్ ఇది కాదండి మీ పార్లమెంట్ డొమైన్ అక్కడ ఉంది ఇక్కడ డొమైన్ వేరే ఇది కాబట్టి ఇక్కడ మీకు రైటే వెళ్ళాలని చెప్పారు కరెక్టా కాదండి అలాగే ఎంజీ చేస్తే స్వంతం వస్తుంది అది దేని గమనింగ్ వేదం యొక్క అవుతాయి వీ డోట్ ఇంట్రఫియ కానీ ఈ లోపము సూర్యుడే ఇది ప్రత్యక్ష ప్రమాణం యొక్క ఇక్కడ వేదం అలా చెప్పిందంటే అన్య పదాల భూమి నచ్చటి వేద పత్రాన్ని కొద్దిగా మార్పు చేయాల్సి కాదు మన ఏమిటి సూర్యుని వంచిది అని కానీ వేదం అలా అలా అలా మార్చుకోవాలి అలా మార్చుకోవాలి మార్చుకోవాలి అలాగే పరిస్థితి ఎలా చేసేటంటే మార్చుకోవాలని అర్థవాదం ఆ మార్పు పెద్ద మార్పు ఆ మార్పు ఏంటంటే నేను కథను తీసుకెళ్ళి మరత పెట్టి మేషట్లో పాడి ఆ అర్థాన్ని మాత్రమే తీసుకోవాలి మెసేజ్ మాత్రమే తీసుకోవాలి చాలా ఈ విధంగా మంత్రార్థవాదుల ముందు తమకు విషయము కాని చోక వాప్పుడు చేతులు చేసుకోవడం అన్నది కాదు తప్ప స్వవిషయాదన్యత్ర అప్రతిష్ఠిత్యా అతను ఏమంటున్నాడో చూస్తున్నాండి వేద స్వవిషయే ప్రతిష్ఠిత వేదము తన విషయము నందు క్షిణంగా వేదనోపు విషయం కాని చోట అప్రతిష్ఠిత అని మార్పులు చెప్తూ చేస్తాం ఇంకా తర్కం తర్వానికి ఏది టాపిక్కో అక్కడ తర్క ప్రతిష్ఠిత తర్వానికి టాపిక్ కాని చోట తర్కము అప్రతిష్ఠిత అని వ్యవస్థ చేసుకుంటాం జరపడి మండలి ఇప్పుడు భోక్త భోగ్యమో అన్నది వేదానికి విషయమా తత్కానికి ప్రత్యక్ష ప్రమాణానికి విషయమా ప్రత్యక్ష ప్రమాణ విషయమా పల్లెలో అన్నం పెట్టి టేబుల్ మీద పెట్టి భోజనం చేయడానికే వీరు భోక్త అది భోగ్యం అనే అభిప్రాయం కానీ భోక్తం వేరు భోక్తం వేరు కాదు రెండు ఒకటే నా అభిప్రాయం అలా కాదు ప్రత్యక్ష ప్రమాణ విషయం కాబట్టి ఇక్కడికి వేదం వచ్చి బ్రహ్మ సర్వం కలిగిం బ్రహ్మా అన్నట్లయితే సమస్య వస్తుంది ఏది సమస్య వస్తుంది ఏది భోక్తయో అది భోగ్యము అనే సమస్య భోక్తా బ్రహ్మయే భోగ్యము బ్రహ్మయే అనే సమస్య వస్తుంది ఇంకా అలా కూడా భోజనం చేయడం అని కూడా కృష్ణ ఇలాంటి వేషాలు పలికి అని వాడు ఆర్గ్యుమెంట్ యథా ధర్మాధర్మయో అంటే రివర్స్ చెప్తున్నాడనమాట అంటే రివర్స్ అంటే వేదము ఎక్కడ ప్రతిష్ఠితమో అక్కడ తర్వానికి చోటు లేదు ధర్మాధర్మముల విషయంలో వేదము స్వతంత్రము అది దాని అక్కడ మేము తర్వానికి అలాగే ప్రత్యక్ష ప్రమాణం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు వేదాన్ని పట్టుకొచ్చి మాకు అడ్డు పెట్టద్దు అని సరే నువ్వు చెప్పింది బాగానే ఉన్నాయా ఇటుకే నువ్వు నీ కడుపులో ఉన్న అభిప్రాయం ఏంటి నువ్వు ఇలా వేదం యొక్క టాపిక్ లో తర్కానికి చోటు లేదు తర్కం యొక్క టాపిక్ లో వేదానికి చోట్ లేదు అని నువ్వు చెప్పింది బాగానే నీ కలుపులో ఉన్న అభిప్రాయం ఏంటి నేను మనం ఉంటే సంపాదిస్తుంది తప్పిస్తే నిలబడేది కాదు పెట్టేది నా డబ్బలు కూడా ఏం లేదండి ని పొద్దున్నే వచ్చి చెప్పాడు అనుకోండి సరే కరెక్ట్ చెప్పేసి కరెక్ట్ అలా విటే ఐదు వందల రూపాయలు అప్పు కావాలి అలాగే అక్కడ ఒప్పుడున్న ఒక్కే పతహ దీని వల్ల ఏమిటి విషయము అంటే ఇప్పుడు చెప్తున్నారు అత ఈ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు ఇది అయుక్తం అత ఇందు వలన అంటే ఈ న్యాయం వలన ఇదం అయుక్తం ఇది బాగులేదు ఏది బాగులేదు తెలుసిన ఏ ప్రమాణాంతర ప్రసిద్ధార్థ బాధనం శృతే కాబట్టి మరో ప్రమాణం ప్రత్యక్షాది ప్రమాణం చేత సిద్ధిస్తున్న అర్థాన్ని విషయాన్ని శృతి వచ్చి ప్రయత్నం చేయడం ఏమీ బాగులేదు ఓకే అది ఒప్పు ఒప్పుకుండా ఇంతకే అసలు ఇంకా నువ్వు విషయం చెప్పేవే నీకు కథం పునః ప్రమాణాంతర ప్రసిద్ధోత్ బాధ్యతే ఇంతటి ఇతర ప్రమాణం చేత ప్రసిద్ధమైన విషయము శృతి తిరస్కరిస్తోంది అన్నది ఎలాగ ఎక్కడలాగా నువ్వు ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చినట్టు అలా ఎక్కడైంది ఏ సందర్భంలో శృతి ఇతర ప్రమాణముల చేత సిద్ధించిన అర్థాన్ని కాదలుతోంది అని అడిగాడు అన్నట్లయితే ఈ విషయమై ఇప్పుడు పూర్వపక్షి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ప్రసిద్ధో అయం భోక్తృభోగ్య విభాగ్లోకే శ్లోకంలో అంటే మన అనుభవంలో ఈ విభాగం అంటే ఈ కేడ బాగా ప్రసిద్ధిగా ఉంది భోక్త భోగ్యము అనే తేడా విభాగము అంటే భోక్త భోక్త భోగ్యము భోగ్యమేజీ అన్నట్టుగా భోక్త భోక్తయే భోగ్యము భోగ్యము మీరు మీరే మేము మేమే పేరు పాటు అలాగా సంథింగ్ భోక్త భోక్త భోగ్యము భోగ ఈ విభాగము లోకంలో ప్రసిద్ధంగా ఉంది ఆ విభాగాన్ని కొంచెం చూపిస్తున్నాడైనా భక్త చేతన శరీర భక్త ఎప్పుడు చేతనుడు ఉంటాడు మరి దేహం కూడా ఉంటుంది మరి ఎంటైర్లీ చేతనుడు అయితే ఉండి భోక్తృత్వం ఎంటైర్లీ చేతనైతే భోతులతో ఉండదు అనేది ఎంత క్రిటికల్ గా ఉంటాయో ఎందుకని భోక్తాచేతన అన్నా వీళ్ళు భోక్తాచేతన శారీర శరీరే భవ శారీర శారీర అంటే జీవితం చెప్పకూడదు శరీరంలో ఉన్న చేతనుడు శరీరం ఉండాలి భోక్త వాడు భోక్త ఇంకా భోగ్యమైతే భోగ్యా శబ్దాదయో విషయంటే ఇది భోక్తు భోగ్య విభాగం ఇంకా భోగ్యం ఏమిటో తెలుసు భోగ్యమైన భోగ్యం అంటే ఇల్లు బిలి కారు కుక్క అలా లెక్క పెడతారు భోగ్యం అంటే శబ్దస్పర్శ రూపరస గర్థం అది భోగ్యం అంటే జగత్ అంటారు అలా చెప్తారు వేదాంతంగా అనేది జగత్తను పడుకునే ఇల్లు కారు మీకు మీ లాభము మీ ఉద్యానము లేదా అయితే కావడం వల్ల కుక్క పిల్ల పిల్లి నగలు అలా చెప్పడం అది కాదు భోగ్యం అంటే శబ్ద స్పర్శ నువ్వు కొనసాగు గర్భం కాబట్టి మనకు ఒక పెళ్ళ ఒక్క పెద్ద స్పర్శ శబ్దము అది మునిగితే నీకు సంతోషం అది వచ్చి ఒళ్ళో కూర్చుంటే నీకు సంతోషం స్పర్శ శబ్దము తిండి రుచి రసం అలాగే ఐదింటిలోనూ కొరత ఇదో రకంగా ఇవి భోగ్యములు ఎక్కడైనా తర్వాత భోగ్యములు జడములు కూడా శబ్దస్పర్శకు కొనసాగు గర్భములు జడములు వారికి శరీరం ఉండదు అవి భోజనం ఇవి భోక్త చేతలో శరీరం కాదు ఎంత తేడా ఉండదు చూడండి యథాభోక్త దేవదత్త మీకు చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక పూజారి గారు ఉండాలనుకోండి ఆయనకి అర్థం ఇట్లా చెప్పాలంటే ఏమని భోక్త భోగనే పదాలు భాగం నేను చెప్తాను నేను చెప్తాను చూడు అయిపోయింది దేవదత్తుడు దేవదత్తుడు భోగ్య భోక్త చక్రపు ఉండాలి భోగ ఇప్పుడు అర్థం అంటారు చక్కగా అర్థం అంటే దేవదత్త ఇప్పుడు అర్థం లేదు శకర శారీర అంటే ఏమో దేవదత్తుడు వివాహాలి భోజ్యం అంటే శబ్దస్పర్శాలుగం తెలియదు అంటారు దేవతనమా ఇప్పుడు తెలియదు అంటే కాబట్టి ఈ తేడా ఉందా లేదా ఈ తేడాని మీరు మెయింటైన్ చేయాలి కదా ఈ తేడాని కొట్టిపాలేస్తా ఎందుకంటే వేదం చెప్పింది అరే వేదం చెప్పే టాపిక్ కాదు ఇది ధర్మాధర్మాల గురించి చెప్పాలి కానీ వేదము ప్రతిదానికి వేదమే కాబట్టి ఇప్పుడు వీడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే పోలీస్ కొట్టుకుంటే కాన్స్టిట్యూషన్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అలా చెప్పకూడదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మొదలుపెట్టి ఆ డేఎన్యులో వాళ్ళు దేశాన్ని మొక్కలు చేస్తాము దేశాన్ని మొక్కలు చేస్తామని దానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒప్పుకూడదు రీజనల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాబట్టి ఇక్కడ భక్త భౌతం అనుకుంటే వేదం వచ్చి అని వేదం వచ్చి దాన్ని తిరస్కరిస్తానంటే కూడా అదే వేదం మీద గౌరవం మీద గోల్డ్ గౌరవం ధర్మాధర్మాల రెడ్డిగా మేము వేదాన్ని ఫుల్గా చేస్తాం అని చెప్పాను కాగస్ అభావ ప్రసజ్యేత భోజ్య భావమాపద్యేత అది సూత్రం సూత్రానికి అర్థం భోక్తాపత్తే అవిభాగ ఆ విభాగము అభావము పడుకుంటుంది అంటే విభాగం లేకుండా పోతుంది అవిభాగం ఇప్పుడు అతనికి ఆపత్తి అంటే వచ్చి పడ్డాం ఏమిటో వస్తుంది భోగ్యత్వం వస్తుంది అంటే భోక్తే భోగ్యమైపోతే ఆ విభా విభాగము లేకుండా పోతుంది విభాగం ఉండాలి విభాగాన్ని ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమైన విభాగాన్ని తిరస్కరించడానికి వీలు లేదు కానీ ఇంతకంటే పెద్ద పూర్వపక్షణం ఏదైనా ద్వైతులు చెప్పగలవా మీరు చెప్పను ద్వైతులు ఏమంటారు దేవుడు జీవుడు వైకుంఠం లేదు జగత్తు లేదు జీవుడు లేదు దేవుడు లేరు ఎందుకంటే చూడు కావాలంటే చూసుకో హైదరాబాద్ లో నువ్వు ఒకటేనా హైదరాబాద్ లో రోడ్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి నువ్వు మూల పడుకుంటావు ఇష్టం అలా వైకుంఠ పడ అన్నీ ఒకట ఉంటాయి అది ఎలా మరి సర్వ గల్ ఏదో ఆలోచిద్దాం సర్వ గౌరం బ్రహ్మాన్ని కానీ కావాల్సిన వ్యవస్థలో మనం వేరే చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాని ఈ కేడా నువ్వు కాదని ఎలా అంటావు అని ఆచార్యులు ఈ పాఠం చెప్పడానికి పోతుంది ఆచార్యులు ఆయన ఏమంటాడు శంకరుడు ఉన్నాడు ఈ మాత్రం కూడా తెలియదానికి ఆయన కూడా అంటారు ఇప్పుడు శంకరు చేసిందంటారో తెలియలేదు అంటారు ఈ రైతులు ఉన్నారు వీళ్ళు అందరినీ గోడపుచ్చీలు వేయిస్తే తప్ప వాళ్ళు ఏమన్నా బాగుకూడాలి కానీ వాళ్ళు పుస్తకాలు పట్టుకుని బాగుపడేది చాలా అవ్వదు పుస్తకాలు పట్టుకుంటే బాగుపడి మనకి ఎప్పుడో బాగుపడుతుంటారు నువ్వే కొత్తగా చెప్పే ఉంటాను కొత్తగా ఒక మందికి ఒక నాతో ఎవరిని అద్భైతం అలా కుదురుతుందండి చూడండి మీరు ఇప్పుడు అనవసరంగా దాంట్లో తెలియదు అలాగే మీరు చెప్పండి భోక్త భోగ్యం ఒక చూడాల నువ్వు ఆ టాపిక్ నువ్వు ఎందుకంటే నీవు అర్థం చేసుకోవడానికి మీ బుద్ధి చాలది నేను మీతో డిస్టర్బ్ చేశాను వాళ్ళు వాళ్ళిద్దరినీ గిలిచారు నైకోవేటు నాకు పోయే భాగంలో ఇస్తారు కూర్చుని భోజనం చేస్తే చాలు నువ్వు మళ్ళీ భోక్త భోగం అని పెట్టక నీ శక్తి చాలు దాన్ని ముందు అని నేను చెప్తాను అలా ఒక ఆయన ఒక ఆచారకరణ అడిగారు ద్వైత ఏమంటే కారణమో దీనికి కారణమో ఒకట మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాయి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా మీరు ఆ టాపిక్ కింద పెట్టారంటున్నా ఉపాధానమో నిమిత్తమో ఒకటి అవుతాయో ఒకటి అవ అని మీరే మీ డైరెక్షన్ ఆఫ్ క్వశ్చనింగ్ నాకు తెలుసు కుమ్మరి వాడు నిమిత్తము మట్టి ఉపాధానము రోడ్డు ఒకటి కావు అదే కదా మీ పాయింట్ వద్దురండి ఎన్ని గంటలో మీరు స్కూల్ అడగద్దు ఎందుకంటే ఆ దాన్ని తెలుసుకోవడానికి ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది ఎలక్ట్రానియన్ మెకానిక్స్ జరుగుతున్న వాడికి ఐఫ్ స్టైల్ అనే టీచింగ్ అర్థం కాలేదు హై స్టైల్ మన ఎనర్జీ మెకా ఎనర్జీను మేటర్ ఒకటే అంటాడు ఇంకొకనే ఉంటాడు ఎనర్జీ పెడితే మ్యాటర్ కల్లీ ఇస్తుందంటాడు ఇవ్వండి ఎనర్జీ ఇస్తే ఫోర్స్ ఇస్తే అది మ్యాటర్ బలిస్తుందంటాడు ఇంకో నోడు ఒకటే అంటాడు అది ఇస్తాడు వీడికి అది ఏం అర్థం అవుతుంది వీడిని వేస్తే కూడా అర్థం కాదు సో తెలియదు పాయింట్ ఇస్ విభాగం లేకుండా పోతుంది భోక్తే భోగ్యం అని కూర్చుంటే ఆపత్తేహం ఉంది ఒక సూత్రం కూడా అంటే ఆపద్యేత భోక్తకే భోగ్య భావం ఈ విభాగం లేకుండా పోతుంది ఇంక పోని రివర్స్ కూడా అవచ్చు భోగ్యం వా భోక్తృభావం ఆపద్యేత అంటే భోక్తాపత్తేహనే పదాన్ని భోక్తా భోగ్యం భవతి అని చెప్పచ్చు లేదా భోగ్యం భోక్తాని కూడా చెప్పచ్చు ఆ పదాన్ని రెండు రకాలుగాను చెప్పచ్చు భోక్తు భోగ్యభావాపత్తి లేదా భోగ్య భోక్తృత్వాపత్తి రెండింటిని మనస్సుల భోక్తాపత్తి అన్నారు సుప్రకాశం అలా కూడా చెప్పవచ్చు కాబట్టి భోగ్యం కాస్త భోక్త కూర్చుందనుకో అప్పుడు ఈ విభాగము లేకుండా పోతుంది అనే ప్రశ్న నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని చెప్పండి చూస్తే దేవదత్తుడు ఏమిటి దధ్యోదనం ఏమిటి భోక్త దధ్యోదనం భోగ ఒక్క ప్రశ్న సూక్ష్మంగా చూస్తే దేవదత్తుడు అన్నాన్ని అన్నమే మాన్ని తెలుస్తోందా అన్నదా ఎలా మీ విభాగం దీనికోసం ఇంత పెద్ద అధికారం కూడా ఆల్కహాల్ వీడు తాగుతున్నాడా వీణ్ ఆల్కహాల్ తాగుతోందా వీణ ఆల్కహాల్ తాగుతుంది వీడేమీ ఆల్కహాల్ తాగట్లేదు వీణ్ణే అది తాగేసుకోవాలి నేను ఇంకోటి కూడా చెప్తాను పూర్తి చెప్పారు ఆల్కహాల్ బాటిల్ని వీడు చేతిలోకి తీసుకుంటున్నాడా లేకపోతే అది వీడిని లాక్కొచ్చిందా కాబట్టి మీ భోక్తృ భోగ్య విభాగము అదేదో గ్లాస్టల్ ట్రూత్ అన్నట్టుగా మీరు మాట్లాడద్దు అది గ్లాస్టల్ ట్రూత్ కాదు ఇవన్నీ కూడా స్థూలంగా ఉంటాయి మూర్ఖంగా మాట్లాడకూడదు మొన్న ఒకటిలాగే మూర్ఖంగా మాట్లాడేది మీరు మీ గూగుల్కి వెళ్ళి స్టూపిట్ స్వామి అని మీరు ప్రింట్ చేసుకోవడం స్వామి తత్వ ఇది ఆనందాన్ని వస్తుంది స్టూపిడ్ స్వామి సరస్వతి అని ప్రిస్ చేయండి స్వామి తక్కువ వస్తుంది అంటే గూగుల్ ఏమని చెప్తుంది స్వామి తప్పు స్టూపిడ్ చెప్తుందా అది కాదు వీళ్ళకి మూర్ఖులు మీరు వీళ్ళకి తెలీదు అది ఒక ఆయన వ్యాఖ్యానం చేసేది వల్ల మాట్లాడతారా తప్పది అది అల్గారిదం అది ఒక అల్గారిదం ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం పనిచేస్తుంది అది ఏం చేస్తుంది అంటే స్టూపిడ్ అనే వలస చూసుకుంటుంది స్వామి సంస్కృతి అనే మాత్రం చూసుకుంటుంది చూసుకుని ఈ స్వామి సంస్కృతిలో దానికి పది దొరుకుతాయి స్పిడ్ లో ఏది దొరకదు అని తెలుస్తుంది ఈ పది పెట్టేస్తుంది అది దానికి ముర్ర ఉండదు కంప్యూటర్కి ముర్ర ఉండదు మీరు తెలిసిన సంగతి లేకపోతే దానికే బుర్ర ఉంటుంది అది ఎలా మూర్ఖంగా పోతూ ఉంటుంది కాబట్టి ఈ ద్వైత సిద్ధాంతాలని ఇలాగే చూస్తే కొడు ఎంత బాగుందో కొబ్బరి జట్టు సత్యం కాబట్టి జగత్తు సత్యం కొబ్బరి జట్టు సత్యం కాబట్టి జగత్తు సత్యం మట్టి వేరు మనిషి కొమ్మరి వాడు లేదు మా ఊళ్ళో కొమ్మరి వాడు మట్టి ఒకటి కాదు మా ఊళ్ళో మా ఇంటి పక్కనే ఉండేది కొమ్మరి వాడు కొంచెం దూరంగా కుమ్మరి వాడును కొండ ఎప్పుడు ఒకటి అవడం మేము ఎప్పుడు దూరం లేదు కాబట్టి నిమిత్త కారణం ఒకటి కాదు వీళ్ళు ఎందుకు పనికిరాడు వీళ్ళు థింకింగ్ ఆ లెవెల్లో ఉన్నారు ఎందుకు స్క్రిప్ట్ స్వామి మీరు పొట్టి చూడండి గూగుల్లో వస్తూ చాలా స్థూలమైనటువంటి థింకింగ్ దీనికోసం అసలు ఇంత అధికారులు చదవక్కర్లేదు నేనే చెప్పేశాను ఆయనే చెప్పాడు భోగాశ్చ భుక్తా భోగా నా భక్తా వయమేవ భక్తా అని భక్తులు హేజెప్పాడు భోగాలు భోగింపబడలేదు కాబట్టి మనమే భోగింపబడుతున్నాము అయిపోయినా మీ భోక్ ప్రాపక్షీ సెట్ అయిపోయిందిగా ఇవే ఇదంతా పూర్వపక్షం పూర్వపక్షం ఇంకా ఎలా ఉందంటే తయో ఇతరేతర భావ తృప్తి పరమకారణ బ్రహ్మణ అనన్య ప్రసంచేత అంతా బ్రహ్మే బ్రహ్మ పరమకారణం జగత పరమం కారణం జగత్తు పరమకారణము బ్రహ్మయే సర్వం భగం బ్రహ్మ భోక్త కూడా బ్రహ్మయే భోగ్యము కూడా బ్రహ్మయే అని మీరు అంటారు అప్పుడు ఏమైంది భోక్త భోగ్యమైపోతోంది భోగ్యము భోక్తైపోతుంది ఇతరేతర భావా పత్తి వచ్చేసింది అలా రాకూడదు అంటాడు వివాహం పెళ్లి కేటల మీద వీడు భర్త ఆవిడ భార్య ఒక రెండు మూడేళ్ళు ఒకరో ఇతరు పిల్లలు పుట్టేప్పటికీ ఎవరు ఏమైతే అవుతారు భర్త కాస్తా భాగ్యం అవుతారు భార్య అవుతుంది భర్త అయినా లేదా ఇతర ఇతర భావాలకి ఉండదు అని అక్కడికక్కడే మరో లక్షల వద్ద సిద్ధార్థాలు చెప్తున్నారు ఐ హోప్ యూ ఫాలో ఇన్ డైరెక్షన్ కాబట్టి వీడి వీడి సమస్య ఏంటంటే అది అదిగానే ఉండాలి ఇది ఇదిగానే ఉండాలి అది ఇది అయిపోయి ఇది అది అయిపోయి అధ్యాసం ఏంటి ఇతర ఇతర అధ్యాయ అవత బతు అధ్యాసం ఏంటి అదో పెద్ద కోరుకుంటాం ఇది ఇదే కొత్త కాబట్టి ఈ రెండు కూడా బ్రహ్మకారణమైన బ్రహ్మగడ్డ అనన్యములు కనుక అంటే భిన్నంగా లేవు కనుక భోక్త కాస్త భోగ్యమవుతుంది భోగ్యము కాస్త భోక్తవుతుంది దీన్ని ఇలాంటి లాజిక్కే ఒకటి ఉంది ఇంత రాంగ్ లాజిక్ మీరు దాన్ని తెలుసుకోవాలి ఇక్కడ మేము మిడిల్ పూర్తి చేస్తాము మీరు తెలుసుకోవాలి నేను తెలుసుకున్నాను ఇలాగే కొద్దిగా చేపట్లు పెట్టించుకుని తెలుసుకున్నాను నేనేమన్నానంటే కంకణము నెక్లెస్ ఒకటే అన్నారు అంటే మా నాన్నగారు ఇంటి నుంచి కొట్టినంత పని చేశారు ఇది పెద్దవాడో ఇ పోతే బాగుండదనుకో కొట్టలేదు అంటే కంకణము నెక్లెస్ ఒకటేవిలా మాట్లాడుతున్నావు మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే అవునండి మరి కంకణము బంగారమే నెక్లెస్ బంగారమే అవును కాబట్టి కంకణము నెక్లెస్ నో మీ ఎందుకంటే కంకణాన్ని చేతిని పెట్టుకుంటారు నెక్లెస్ ని మెడ పెట్టుకుంటారు రెండు ఒకటే అవుతాయి అవి రెండు ఒకటి కాదు మరి అయితే బంగారము కంటే భిన్నముగా లేదు నెట్లస్ బంగారం కంటే హరిముగా లేదు అనన్యము కానీ కంకణానికి బంగారం నెట్లస్కి మాత్రం ఐక్యము ఉండదు సినిమాకి పోయి నాయకుడును ప్రతి నాయకుడును నాయక అందరూ ఒకటే అందరూ ఒకటే అయితే సినిమా ఉంటుందా ఉండదు నాయకుడు వేరు వేరు ప్రతి నాయకుడు ఒక్కటి కూడా ఆ ప్రకాశము కంటే భిన్న లేదు ఇది ఒక పెద్ద విషమఘట్టం ఇది కముండ్రం అని అనుకుంటారు ఈ విషమఘట్టాన్ని తెలుసుకోవడానికి చాలా సూక్ష్మమైన ప్రయత్నాలు ఉంద ఈ విషమ ఘట్టాన్ని తెలుసుకోవాల ద్వైతాద్వైతము సిద్ధాద్వైతము అని ఇలాంటి సిద్ధాంతాలను కొంతమంది ఆచార్యులు ప్రవచించారు మీకు ఒక రహస్యం ఆచార్యుడు అవ్వచ్చు తప్పుగా తెలుసుకుంటాడు మీరు అనే సింపుల్ పర్సన్ బట్ యూ కెన్ నో కరెక్ట్ ఆచార్జుడు అయినంత మాత్రం ఆమె సరఫరాగా తెలుసుకుంటాడని మీరు అనుకోద్దు ఇప్పుడు జలీయో అది వెరీ సింపుల్ గా భేదవాడు భేదవాడు మొసలి వాడు లోకిష్పు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ బట్ వాట్ వెళ్ళీ యో నోస్ పోకు డెంట్ నో కాబట్టి ఎప్పుడు కూడా మీరు పదవుని బట్టి హిస్టరీని బట్టి పోకం హిస్టరీలో కపిలుడు హిస్టరీ గొప్ప ప్రాచీనం అయితే మనం ఏం చేశాం కపిలుడు సిద్ధాంతాన్ని కాబట్టి మీరు పొజిషన్లను బట్టి ద్వేషాన్ని బట్టి పలకీలో వచ్చారు కాబట్టి సత్యం చెప్తాడని డోంట్ అప్లై డోంట్ డీట్ అయిగా యూ థింక్ అన్ ద నో కాబట్టి ఈ ద్వైతాద్వైతం సిద్ధాంతమైత ఇవన్నీ ఎవరైతే ఆచార్యం వీళ్ళందరికీ వీళ్ళు చెప్పిన మాట్లాడాలని కూడా అక్కడ వాళ్ళు సలహో పెట్టాలంటే వాళ్ళు గెలవంత వస్తారు కానీ ఆ సిద్ధాంతాలన్నీ కూడా అపసిద్ధాంతం తప్పు సిద్ధాంతం ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే సిద్ధాంతం చుట్టూ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తే అది గొప్పదిగా ఉంది ఇప్పుడు శంకరాజాల్లో వారి విగ్రహం మనం పెట్టలేదు కాబట్టి మనం చేసే పని పనే కాక సార్ మన ఎవరో విగ్రహం పెట్టాలి మనం అడుగులు విగ్రహం పెట్టి దానికి పాదతో అభివేకం చేస్తాం గొప్ప విషయం కాబట్టి మీరు సూక్ష్మంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి పూల దృష్టికి తాగును ఇకపోవచ్చు